సో డబ్బుతో అనుభవించేది ఏమి ఉండదు అధికమైన డబ్బును మనం పోవేస్తూ ఉంటాం మానవుడికి వీక్నెస్ ఉంటుంది అందరికీ ఉంటుంది వీక్నెస్ ఏంటో గృహస్థులు సన్యాసి అనే ప్రసక్తి లేదు గృహస్థుల ఎక్కువ పోవేస్తారు సన్యాసి సో నిజంగా దే స్పిన్ మనీ కొంచెం స్వామీజీ చెప్పారు ఒకసారి మీకు డబ్బు గురించి మీకేం తెలీదు మీరు సంపాదించేదంతో అంతే తెలుస్తుంది మీకు మీ డబ్బు గురించి నాకు తెలిసినంత మీకు తెలీదు అని అన్నారు ఆయన విజిస్టు ఎందుకంటే స్వామీజీ హి స్పిన్స్ మనకి స్పిన్ అలా స్పిన్ చేస్తుంది లక్షలే తప్ప వేలు ఉండదు అంతా లక్షల్లో ఓకే స్వామీజీ ఒక లక్ష రూపాయలు కాదు సార్ పెట్టి అంటే ఎవరు లక్షో రెండు లక్షలు తీసుకో అన్నారు ఓకే అని నేను వచ్చేశాను ఇంకోటితో ఉన్నారు చూడు లక్షో లక్షలు ఇస్తానంటే వద్దు డబ్బు విషయంలో అలా ఉండాలి అన్న అన్నమాట అంటే ప్రశంసలవాత సో ఈ సాధువుల యొక్క లక్షణం అలా ఉంటుంది ఇదే స్పిన్ మనీ లక్షలు వందలు కాదు వేలు కాదు లక్షలే జస్ట్ స్పిన్ అసంగంగా ఉంటే పర్వాలేదు ఆసక్తి పెట్టుకుంటే మామూలు గృహస్థుల సంసారం ఎక్కువైపోతుంది చాలా దుఃఖంగా డబ్బు పోవేసి దాన్ని భద్రం చేసుకుంటాం చాలా చాలా తప్పు కూడా ఎనీవే కాబట్టి సత్యాన్వేషణ ఉండవలేదు ఈ డబ్బు భోగాలు వాటి వాటి స్థానంలో ఉంటాయి నదీ ప్రవాహ రూపంగా అవి ఉంటాయి వాటి ఏడవ పద్మపత్రంభస తామరాపు మీద నీటి బొత్తులాగా ఉంటూ తామరాపు వలె శుద్ధంగా ఉంటూ ఆ ప్రవాహానికి అతీతంగా వీడు అసంఘ్యంగా ఉండాల్సి ఎనివే ఇష్యే స్వప్నర్థి స్వప్నాస్థాకా శ్లోకం పూర్తి జాగ్రత్తవస్థా స్వప్నా అవస్త్నుపలంభం లోరమితి స్మృతం జ్ఞానం జ్ఞేం విజ్ఞే సదా బుద్ధైత్రికీర్తితం ఈ శ్లోకాలు చూసి గౌడపాదాచారులు భూబౌద్ధుడు అంటూ ఉంటారు ఈ ద్వైతులు వాళ్ళకి గౌడపాదులను ఇష్టం ఉండదు గౌడపాదులు మరి అద్వైతి ఆయన అలాగ అక్కడ స్థిర స్థిరంగా ఆకాశంలో నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన ఇది కాటి ఇగ్నోన్ కింది ఒక నీ విగ్నోర్ మండుక్య ఉపనిషత్తునే కారికలను ఇగ్నోర్ చేయడం లాగా అత్యంత ప్రసిద్ధంగా చాలా విలువైనవిగా ప్రకాశిస్తూ ఉంటాయి అందుచేత ఏం చేయాలి ఇప్పుడు ఈ గౌడపాతుల్లో ఏం చేయాలి ఆయన అద్వైతం తప్పింకేం చెప్పడాయినా ఏం చేయాలి వాడు మన హిందూ ధర్మానికి చెందినవాడు కాదు హిందూ అంటే మళ్ళీ హిందువులో అన్ని అవుతుంది మన వైదిక ధర్మానికి చెందినవాడు కాదు అని ఒక ముద్ర వేసేయడం వాడి ముద్ర వేసేయడం మనిషి మీద ముద్ర వేసేస్తే అది ఎంత తప్పేనా తప్పే అవుతుంది కానీ ముద్ర పడిపోతే ఇక వాడి ఎడల జనుల యొక్క వ్యవహారం అంతా కూడా తప్పుగా సో గౌడపాద గౌడపాదులండి ఆయన బౌద్ధులండి అనేసాడు బౌద్ధులని అనేసేస్తే ఈ వైదికుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే బౌద్ధుడని అంటే ఇంకా ముట్టుకోద్దు డోన్ టచ్ ఎందుకంటే బుద్ధుడు వేదాన్ని విరోధించాడని ఆయన వేదాన్ని విరోధించలేదు వేదోక్తమైన కామ్యకర్మలను వ్యతిరేకించాడు ఎందుకంటే చాలా హింసతో కూడినటువంటి కామ్యకర్మలను ఆయన వ్యతిరేకించాడు వేదాన్ని వ్యతిరేకించడా జ్ఞానాన్ని వ్యతిరేకిస్తాడా ఆయన స్వయంగా బుద్ధుడై ఉండి బుద్ధాన్న వేదాన్న ఒకటే వేద అంటే జ్ఞానం బుద్ధ అంటే జ్ఞానం జ్ఞాని జ్ఞాని అయి ఉండి జ్ఞానాన్ని వ్యతిరేకిస్తాడు ఆ జ్ఞానాన్ని వ్యతిరేకించడం జ్ఞానం పేరుతో చలామణి అయ్యేటువంటి హింసని వ్యతిరేకించాడు ఇప్పుడు పెద్దమ్మ దేవాలయం దగ్గరికి వెళ్ళారనుకోండి బయట ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్స్ అవి చాలా గంభీరంగా ఉంటాయి చూడండి గవర్నమెంట్ దేవాలయం ఎన్నోమెంట్ ఆఫీసర్ ఉంటాడు ఎమ్మెల్యే గారు దానికి ఏమో కమిటీ మెంబరు ఆగ మాగం కింద ఉంటుంది వ్యవహారాలు ఏం సామాన్యమైన దేవాలయం కాదు చాలా పవర్ఫుల్ దేవాలయం కానీ పశువులను హింసిస్తారు ఎందుకు చేయాలలాగా నగరం నడిపొడ్డున ప్రభుత్వం యొక్క సీటుకినూ దేవాలయానికి మధ్యలో పది మైళ్ళు కూడా దూరం ప్రభుత్వం యొక్క రూల్ ప్రకారం పశువును హింసించచ్చు దేవాలయంలో హింసించకూడదు కదా అప్పుడు వైద్య డూరి అంటే ప్రభుత్వం తలదిప్పి కూర్చుని పడు మూసు కూర్చుంది తర్వాత కొన్ని కదా వద్దడి నుంచి కదా దే డోంట్ డూరిట్ ఏవో పబ్లిక్ హడావి చేస్తారు తప్ప దీని గురించి పట్టించుకో ఎంత హింస జరుగుతుంది ఇవో ఇటువంటి దాన్ని కాదనడా Similar to this, ఎగ్జాక్ట్లీ exactly discussed, something similar to this దిస్ ఆయన కాదన్నాడు దాంతో ముద్ర వేసేయడం గౌడపాదులు అంటే బౌద్ధుడు హౌ How do you know? How do you అంటే To బుద్ధై ప్రకీర్తితం అంటున్నాడు బుద్ధాన్ని మాట వచ్చింది కాబట్టి ఆయన బౌద్ధుడు బుద్ధై అంటే రిలైట్ అండ్ పీపుల్ అని అర్థం బుద్ధై ప్రకీర్తి కొద్ది స్వామిజీ ఉన్నారో తెలుసున్న ఇక్కడ బుద్ధై Not నాట్ బౌద్ధై బౌద్ధుల చేత చెప్పబడింది అంటలేదా ఇలా బుద్ధుల చేత చెప్పబడింది అలా బుద్ధులు అంటే జ్ఞానులు జ్ఞానుల చేత చెప్పబడినది ఓకే అదే ఓకే ఆ శ్లోకంలో పదం గురించి ఇప్పుడు సుషుప్తి గురించి చెప్తున్నారు ఈ సుషుప్తికి లోకోత్తరం పేరు పెట్టారు లోకోత్తరం ఇది స్మృతం సుశుక్తికి లోక అంటే అందరికీ ఎప్పుడు అనుభవంలో ఉండేది లోకము దానికే అతీతము లోకోత్తరం ఏమిటండి సుశుక్తి లోకోత్తరం ఎలా అయింది అంటే ఉపనిషత్తులలో చెప్పే విలక్షణమైన ధోరణి విలక్షణమైన ప్రక్రియ ఇలా మీకు ఉపనిషత్తుల్లో తప్ప ఇంకెక్కడా చెప్పరు లోకంలో నిద్రని లోకోత్తరం అని ఎవడు అది ఉపనిషత్తుల్లోనే వర్ణిస్తారు ఏమిటంటే లోకోత్తరం అంటే లౌకికం లౌకికం జాగ్రత్త లౌకికం స్వప్నం శుద్ధ లౌకికం ఇది లోకోత్తరం అది ఎలా వచ్చిందంటే సుశుక్తిలో పితా అపితా భవతి మనం మంత్రం ఉంది బృహదారంకంలో ఉంది ఛాందోలో ఉంది ఈ రెండు పరిశుద్ధులు చాలా మామూలుగా ఎక్కడైనా మంత్రం ఎక్కడది అయి ఉంటుందంటే మీకు తెలిస్తే ఉండకం ఒకనా స్పష్టంగా తెలిస్తే అదిని చెప్పచ్చు లేకపోతే బృహదారణ్యకం అయ్యి ఉంటుంది అనేస్తే దాంట్లో ఫిట్ అవుతుంది శ్లోకం చెప్పేసి స్కాంద పురాణంలో ఉందని చెప్పినట్టుగా అంత అధ్వానం కాకుండా మొత్తానికి బృహదారుణ్యకంలో ఎక్కడో ఉంటుందడు దానికి పేరే బృహ తగ్గ పేరే పేరుకి తగ్గట్టే ఉంటుంది మన పుస్తకాలు అయితే మూడు వాల్యూమ్స్ ఉన్నాయి అనివే ఎత్ర పితా అపితా భవతి తండ్రి ఉంటాడండి మన నాన్నగారు అంటూ ఉండేవారు ఏ పడుకున్నారా వీళ్ళందరూనూ భర్త భార్య కొడుకు కూతురు అందరూ పడుకున్నారు ఏమండి నిద్రపోతున్నారు వీళ్ళకు కుక్కను కూడా పెంచుకున్నారు ఆ కుక్క కూడా పడుకుని నిద్రపోతున్నాం ఇప్పుడు భర్త భర్త కాడు భార్య భార్య కాదు కొడుకు కొడుకు కాదు కూతురు కూతురు కాదు కుక్క కుక్క కాదు అలా చెప్పారు వ్యాఘ్ర అవ్యాఘ్రో భవతి సిగుహ అసిగుహ అంటే సింహ ఏదన్నా గుమ్ వస్తుంది సింహం సింహం కాదు వ్యాఘ్రం వ్యాఘ్రం కాదు మనిషి మనిషి కాదు కోతి కోతి కాదు ఇంకా కుటుంబ సంబంధాల్లోకి వస్తే తండ్రి తండ్రి కాదు తల్లి తల్లి కాదు ఏ ఇంకా శాస్త్రం దగ్గరికి వస్తారు ఎత్ర వేద అవేదో భవతి వేదము వేదము కాదు దేవతలు దేవతలు కాదు కాబట్టి శాస్త్ర వ్యవహారం అంతా కూడా నిషేధింపబడుతుంది కాబట్టి లోకంలో ఎన్ని రకముల వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ నిషేధింపబడతాయి అతీతంగా ఉంటుంది అవస్థ కానీ అందరికీ అనుభవంలో ఉంటుంది तो अवस्थे का लोकरम अवस्थ लोकोर मृतस्मृतम अवस्थम अवस्थ अपल ग्राज्युवल ऐसा सवस्तु सोपल अभी जाग्रत अवस्तु सोपल स्वप्न अवस्थ अपल सुवस्तु अपल అక్కడ వస్తువు యొక్క వస్తువు ఉండదు ఇంద్రియ సహకారం చేత దర్శించబడే వస్తువు ఉండదు వ్యావహారిక వస్తువు ఉండదు వస్తువు యొక్క ప్రతీతి కూడా ఉండదు అనుపలంభం దాని పేరే నిద్ర అవస్తు అనుపలంభంచ లోకోత్తరం ఇక స్మృతం ఇక్కడితో అవస్థలు పూర్తయ్యాయి ఇంకా అప్పుడు అసలైన ఆటంబాంబంతటి మాట ఒకటి తర్వాత వస్తుంది జ్ఞానం జ్ఞేయం చె విజ్ఞేయం కారికలు అంటే అలాగే ఉంటాయి కారికలు పారాగ్రాఫ్ల మీద పారాగ్రాఫులు ఉండవు చిన్న చిన్న వాక్యాలలో గంభీరమైన అర్థం ఉంటే దాని పేరే కారిక చిన్న వాక్యంలో గంభీరమైన అర్థం ఉన్న వాక్యానికి కారిక అని అలా ఉంటాయి మంచిది ఈ జ్ఞానం జ్ఞేయించే విజ్ఞేయం మనకి భాష్యకారలను బట్టి చూద్దాం జ్ఞానం జ్ఞేయించే విజ్ఞేయం సదా అది తరువాతి వాక్యం బుద్ధై ప్రకీర్తితం బుద్ధుల చేత ఈ విధంగా కీర్తించబడింది అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేశాను ఓకే ఆ చిన్న పార్ట్ ఉంది అది భాష్య సహకారంతో మనం చూడాల్సి ఉంది భాష్యం అవస్తు అనుపలంభంచ హక వర్జితమిచ్చేతతే అది సుషుప్తికి ఒకవైపు సుషుప్తి ఇంకొక వైపుని జాగ్రత్త స్వప్నాలు పెట్టుకుంటే మౌలికమైన డిఫరెన్స్ ఏమిటంటే జాగ్రత్త స్వప్నాలు రెండింటి అందు కూడా గ్రాహ్య గ్రాహక రూపమైన ద్వయం ఉంటుంది కావాలండి ఇటు గ్రాహ్యము ఒకచోట సవస్తు అయింది ఇంకో చోట అవస్థ అయింది అంతే తేడా మొత్తానికి గ్రాహ్య గ్రాహక లక్షణం ద్వయం రెండింటి ఎందులో ఉంటుంది ఆ గ్రాహ్య గ్రాహక లక్షణమైన ద్వయము లేకుండుట సుషుప్తి యొక్క ప్రత్యేకత కాబట్టి అవస్తు అనుపలంధం దానికి దాన్ని సంగ్రహంగా చెప్పాలంటే గ్రాహ్య గ్రహణ వర్జిత నిత్యేత గ్రాహ్యము లేదు గ్రహణము లేదు అవున గ్రాహ్యము గ్రహణము లేకపోతే గ్రాహకుడు ఉండడం ఇప్పుడు చూడబడేది లేదు చూపు లేదు కానీ చూచేవాడు ఉన్నాడు అనకూడదు చూడబడేది లేనప్పుడు చూపు లేనప్పుడు పరిచ్ఛన్నమైన చూపు అనే ఇంద్రియముతోటి తాదాత్మ్యాన్ని చెందిన చూచేవాడు అనే పురుషుడు కూడా ఉండడం చూచేవాడికి అతీతంగా ఉండే సాక్షి ఉంటాడు అదనమాట కాబట్టి గ్రాహ్యము గ్రహణము లేనటువంటి ఈ అవస్థ లోకోత్తరం దానికి లోకోత్తరం అని పేరు ఎందువల్ల లోకోత్తరము అత ఏవ లోకాతీతం గ్రాహ్య గ్రహణ వర్జితమైనది కాబట్టే అది లోకాతీతము ఉత్తరం అంటే అతీతం అనర్థం లోకోత్తరం తుతరం పైకి దాట్ ఏస్ సో లోకాతీతము గ్రాహ్య గ్రాహక రూపమైన ద్వయము లేకు లేకుండుటయే దాని యొక్క లోకోత్తరము అనే లక్షణం అది అంచతనే అది లోకోత్తరమైనది ఎందుకంటే గ్రాహ్య గ్రహణ విషయో హి లోక హీ అంటే అస్మాత్ ఎందుకంటే లోకమంటేదేనండి లోకమంటే ఉంది గ్రాహ్య గ్రహణ విషయమే లోకం గ్రాహ్యం ఉంటుంది గ్రహణం ఉంటుంది దాన్ని బట్టి ఒక గ్రాహకుడు అజ్ఞానం చేత కల్పింపబడతాడు ఈగో అన్నది అజ్ఞాన కల్పితో అదే వాస్తవం కాదు వాస్తవంలో అనిపిస్తుంది గ్రాహ్య గ్రహణ విషయము లోకము అది లేదు కాబట్టి లోకోత్తరమైంది తదభావాత్ సర్వప్రవృత్తి బీజం సుషుప్తమితది సర్వప్రవృత్తి బీజం అంట ఈ సుషుప్తాన్ని సుసుప్త్యవస్థను బీజముగా చెప్తారు ఇప్పుడు బీజము అంటే ఎలాగంటే కాద్యాన్ని బట్టి కారణాన్ని మీరు ఊహించాల్సి ఉంటుంది ఇప్పుడు మొక్క వస్తోందనుకోండి మొక్క అంటే బీజము గాలదు అని మీరు ఊహించాలి బీజం లేకుండా మొక్క రాదు కదా ఇప్పుడు నిద్రలేస్తూనే మొత్తం సంసారం అంతా కూడా వికసిస్తుంది మామూలుగా పద్మాన్ని శతపత్రము ఉంటారు అంటే వందరేకులు ఉంటాయి దానికి అలా ఉంటుంది సూర్యుడు ఉరయించగానే వందరేకులు విచ్చుకుంటాయి శతపత్రం వికసించింది ఈ సంసారం అలాంటిది నిద్రలో ఏమీ ఉండదు అన్ని స్తబ్దుగా పడుంటాయి నిద్ర లేస్తూనే అన్నీ విచ్చుకుంటాయి మొత్తం సంసారం అంతా విచ్చుకుంటాయి శత్రువులు మిత్రులు మనవాళ్ళు పరాయి మొత్తం ఇంకేముంది సంసారాన్ని గురించి ఏం వర్ణించాలి అందరికీ అనుభవంలో ఉన్నదే కదా నిద్రలో ఇవన్నీ కూడా స్తబ్దుగా పడు నిద్రలేసుకొని ఇంకలా విస్తరిస్తున్నాయంటే ఆ నిద్ర జాగ్రత్త అవస్థ యొక్క బీజం ఎక్కడుందనమాట నిద్రావస్థలో కాబట్టి సుషుప్తిని బీజావస్థగా వర్ణిస్తారు స్వప్నానికి కూడా బీజం సుషుప్తే ఎందుకంటే స్వప్నావస్థలోకి ఎక్కడి నుంచి వస్తాడు వీడు జాగ్రత్తలోంచి వెళ్ళడు సుషుప్తులోంచి వస్తాడు నిద్రపోతాడు నిద్ర పట్టిన తర్వాత కలుస్తుంది కాబట్టి పూర్వం ఏముంది స్వప్నానికి పూర్వం సుషుప్తుంది కాబట్టి స్వప్నానికి కూడా బీజము సుషుప్తి కాబట్టి బీజావస్థ సుషుప్తి వ్యవస్థ సో జాగ్ర వ్యవస్థ అంటే ఏమిటండి ప్రవృత్తి కదలిక చలనము దానికి బీజము సుషుప్తి స్వప్నావస్థ కూడా చలనమే ప్రవృత్తి దానికి బీజము సుషుప్తి అందునే సుశుప్తి మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పాను మీరు సుశుప్తి మెడిటేషన్ మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ లేకుండా ఈ శ్రవణము అంత దమ్ముని అనుభవానికి రాదు శ్రవణంలో గొప్ప విలువ ఉందండో శ్రవణాన్ని మీరు తక్కువ చేయొద్దు నేను మెడిటేషన్ చేయాలంటే పూజ స్వామిజీ అయితే నువ్వు మెడిటేషన్ జంతువుగానే ముందు వచ్చి శ్రవణం చేయమని చెప్తా శ్రవణానికి చాలా విలువ ఉంది కానీ మెడిటేషన్ కూడా ఉండాలి పక్కన మెడిటేషన్ లేకుండా కేవల శ్రవణం కొంతమంది కేవల శ్రవణమే చాలుంటారు నూనల చెప్తారు కేవల శ్రవణం చాలనే పక్ష ఉంది దానికి వివరణాచార్య పక్షము అని పేరు వివరణాచార్యుడు వివరణాచార్యుడు అంటే పద్మపాదాచార్యుడు ఇలాగ వీళ్ళు గ్రూప్ ఈ గ్రూప్లో మన ఆయన గారిని కూడా వేసుకోవచ్చు ఆయన కూడా కేవల శ్రవణవాదిని కేవల శ్రవణం అనేవారు పూజ స్వామీజీని కూడా వేసేయాలి ఆ గ్రూప్లో ఆయన కూడా కేవల శ్రవణం ఆయన శ్రవణం చేస్తూ ఉన్నావు మెడిటేషన్ చెప్తారు మెడిటేషన్ క్లాస్ తీసుకుంటారు మానేయరు క్లాస్ తీసుకుంటారు కానీ ఫోకస్ శ్రవణం మీద పెడతారు నేను కొంచెం మెడిటేషన్ వాడిని నేను ఓకే మీకు తేడా చెప్పాను తేడాలంటే మేము భేదాభిప్రాయం అని కాదు ఫోకస్లో కొంచెం మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుందనుకుంటాను శ్రవణం చాలా ముఖ్యం కానీ మెడిటేషన్ కూడా చేయండి అని నేను అంటూ ఉంటాను మెడిటేషన్ చేయాలి కూర్చుని సంసారాన్ని ధ్యానించకూడదు సంసారాన్ని ఎప్పుడు ధ్యానించకూడదు ఆ సంసార వ్యవహారం చేసేప్పుడే ధ్యానించాలి అప్పుడే ధ్యానించాలి దాని ముందు ధ్యానించకూడదు దాని వెనకాల ధ్యానించకూడదు దృష్టాంతం చెప్తా నేనంటే నేను చేశానను కదా ఊరికే దృష్టాంతం నేను సంచిలో లక్ష రూపాయలు పెట్టుకున్నా సంచిలో లక్ష రూపాయలు ఉన్నాయనే దృష్టే నాకు లేదు నేను ఉంటే దృష్టాంతంగా చెప్తున్నాను నేనంటే నేను కదా దాంట్లో లక్ష రూపాయలు ఉన్నది దృష్టే నాకు లేదు పవన్లో సంచి చెత్త సంచి ఎప్పుడు చెత్తబెట్టుకుని వెళ్ళి ఉంటాం కదా అదే ఈ రోడ్డు మీ మిస్ ఇట్ ఎనీ లేదు ఎంత పుస్తకాలు డబ్బు కూడా ఉంటుంది సరే ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చింది ఆ లక్ష రూపాయలు స్వామీజీ మీరు డబ్బు పట్టుకొస్తానని కూడా గుర్తు అప్పుడు గుర్తు వచ్చింది ఆ పట్టుకొచ్చాను ఆయన తీసి ఆ కథ అయ్యి ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు లెక్క పెట్టుకోవాయి తేడా వస్తే చెప్పు ఎక్కువ దిస్ ఈజ్ మై యూజువల్ మెథడ్ ఎక్కువ వస్తే చెప్పొద్దు నువ్వు పట్టు నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను తక్కువ మాత్రం చెప్పేసి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఉంటే అలా అన్నావు ఎదరవాళ్ళని కొంచెం కంఫర్టబుల్గా పెట్టడం చేద్దాం కంఫర్టబుల్గా ఎందుకంటే డబ్బు మీరు పట్టుకెళ్ళేది కాదు నేను పట్టుకెళ్ళేది ఎవరు పట్టుకెళ్లేదు కానీ కానీ ఎందుకు వ్యామోహం ఉండకూడదు సో తీర్చడం కంఫర్టబుల్ ఇచ్చేసాను అయిపోయిందంటే ఇంకా దాని దృష్టి లేదు మళ్ళా అలా ఉండాలి నేనంటే నేనని కాదండి జనరల్గా నేను కబితే మీరు అంతేగాని అలా లక్ష రూపాయలనే స్మరించుకుంటూ ఉన్నాం అది వచ్చిన తర్వాత అలా పట్టుకుని ఏదాడుతూ ఉండం అది ఇచ్చేసిన తర్వాత అయ్యో వెళ్ళిపోయింది అని మళ్ళీ దాన్ని స్మరించుకుంటూ కూర్చోవడం ఇది సంసారం సంసారం అంటే లక్ష్యం తీసుకోవడం కాదు ఇవ్వడము కాదు సంసారం అంటే దాన్ని ధ్యానించడమే ధ్యాయతో విషయానికి ఉత్సాహ సంఘస్కేషు ఉపజాయే కాబట్టి ఆ సుషుప్తిని ధ్యానం చేయాలి సుషుప్తిలో ఏముంటుందండి సుషుప్తిలో ఏముంటుంది ఏమీ ఉండదు ఏమేమి అన్నింటి బీజం ఉంటుంది కానీ ఏమీ ఉండదు ఏ రకమైనటువంటి గ్రాహ్య గ్రహణ రూపమైన ప్రవృత్తి ఉండదు ప్రవృత్తి బీజం ఉంటుంది తప్ప ప్రవృత్తి ఉండదు సో ఆ రకంగా మనం చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాం కానీ అవే స్మరించుకుంటూ కూర్చోకుండా ఆ రూపంగా ఉండిపోవాలి సుశుక్తి లైక్ ఉండాలి నన్ను ఓ ప్రశ్న అడిగారు అమెరికాలో ఒక అమ్మగారు అడిగారు ఒక డాక్టర్ ఆవిడ మంచి విద్వాంసురాలు ఏమండి ఈ వేదాంతం అంతా వంటపడితే వాడికి డిప్రెషన్లో ఉన్నవాడికి తేడా ఏదైనా నేను అప్పుడు అడిగినప్పుడు నేను సమాధానం సరిగ్గా చెప్పలేదు టైం అయిపోయింది వేళ ఏదో భిక్షటైపోయింది ఏదో సం పైపై సమాధానం చెప్పేసి వచ్చేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చేశాను మొన్న వెళ్ళినప్పుడే అప్పుడు గీత భగవద్గీత చూసుకుంటే శంకర ప్రజహాతి యథా కామాన్ అనే శ్లోకం దగ్గర శంకరులు ఈ ప్రశ్న వేసుకున్నాం ఈ ప్రశ్న పూర్వపక్షం కాబట్టి వీడికి ఏ కామనలు ఉండవండి ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగత ఇంకా అసలు కామననేది ఉండదండి ఉండకపోతే వీడికి పిచ్చివాడికి తేడా ఏముంది పిచ్చివాడికి కోరికలే ఉండవు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చివాడి అంటే డిప్రెషన్ ఇప్పుడు డిప్రెషన్ వాళ్ళు ఉంటారే వాళ్ళు మూలలో ఉంటారు ఐసోలేట్ అయిపోయి ఉంటారు సెక్యూరిటీగా ఉంటారు ఎవరితోటి మాట్లాడరు వాళ్ళకి ఏ కోరికలు ఉండవు ఎవరితో మాట్లాడాలనే కోరిక ఉండదు ఏమీ ఉండదు వాళ్ళకి జ్ఞానికి తేడా ఏముంది అని ప్రశ్న ఆ ప్రశ్న అమ్మగారు అడిగారు ఇక్కడ నేను భగవద్గీత చూసుకుంటే ఈ శ్లోకం దగ్గర భాష్యంలో ఈ ప్రశ్న వచ్చింది నేను వెంటనే ఆ భాష్యం చదివి ఆమెకి ఇమెయిల్ రాశాను ఈ భాష్యంలో ఉన్న ఇలా ఉందండి మీరు కూడా ఆ భాష్యాన్ని ఒకసారి చదవండి అది నేను పాఠం చెప్పాను ఫలానా సిదిలో అది కూడా మీరు చూడండి నేను అప్పుడు మీకు పూర్ణమైన సమాధానం చెప్పలేకపోయాను అని నేను రాశాను కాబట్టి సో డిప్రెషన్లో ఉన్నవాడికి జ్ఞానికి తేడా ఏమిటి ఇప్పుడు చూడండి గుర్రం పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది కానీ పరిగెత్తకుండా నిలబడి ఆ గుర్రానికి గుర్రం బొమ్మకి తేడా ఉందా లేదా పరిగెత్తట్లేదు కానీ గుర్రం బొమ్మ డెడ్ అది అరేజ్ ఇది గుర్రము జీవంతమైనది ఎప్పుడైనా పరిగెత్తగలదు కానీ పరిగెత్తట్లేదు జీవంతమైన గుర్రానికి గుర్రం బొమ్మకి తేడా లేదు ఈ డిప్రెషన్లో ఉన్నవాడు బొమ్మలాటి వాడువాడు వాడు అచేతనుడు జడు లేదా జ్ఞాని సర్వశక్తులు కూడా సిద్ధంగా సంసిద్ధంగా ఉంటాయి కానీ లోకం వ్యవహారంలో ప్రవేశించకుండా అలా ఉండిపోయింది ఎక్స్ట్రీమ్స్ లుక్ లైక్ జ్ఞాని ఈ ఎక్స్ట్రీంలో ఉంటే డిప్రెషన్ పర్సన్ ఆ ఎక్స్ట్రీంలో ఉంటారు రెండు సమానంగా కనపడతాయి సమానం కాదు సత్వగుణము తమో గుణము సమానంగా కనపడతాయి మీకు తమోగుణంలో చలన ఉండదు సత్వగుణంలో చలన ఉండదు కానీ తమోగుణము అది నిషా ద్రవ్యం పుచ్చుకున్నవాడు తమోగుణంలో చలనం లేకుండా పడుంటాడు ధ్యానం చేసుకున్నవాడు నిశ్చలంలో ఉంటాడు రెండు ఒకటే కాదు ఇది సత్వగుణమైన నిశ్చలత్వం అది తమోగుణమైన నిశ్చలత్వం దీనివల్ల వీడు గుణాతీతుడు అవుతాడు వాడు గుణాతీత అయ్యే ప్రసక్తి ఉండదు తమోగుణం పోయి రజోగుణంలోకి వస్తాడు ప్రజోగుణంలో మళ్ళీ తమో గుణంలోకే పోతాడు సంసారంలో ఉండిపోతాడు కాబట్టి ఎనివే సుషుప్తిని ధ్యానం చేస్తూ ఉండాలి వేదాంతంలోనే సుషుప్తిని వర్ణించారు స్వామి రామతీర్థ వెస్ట్రన్ ఫిలాసఫీ గురించి ఒక కామెంటీ చేశాడు వస్త్రన్ వెస్ట్రన్ ఫిలాసఫీ అరిస్టాటిల్ టోలమి వాళ్ళ దగ్గర మొదలుపెట్టి నిన్నగాక మొన్న వచ్చినటువంటి బర్క్లీ మొదలైన ఫిలాసఫర్స్ దాకా వీళ్ళందరూ కూడా సుషుప్తి అవస్థని అర్థం చేసుకోలేదు మనిషి జీవితంలో సగం సుషుప్తియే దాన్ని అర్థం చేసుకోకుండా ఫిలాసఫీ అది ఇన్కంప్లీట్ అయిపోతుంది యథార్థం గొప్పతనం ఏమిటంటే సుషుప్తిని అర్థం చేసుకున్న అవస్థ శాస్త్రము అంచేతనే ఇది గొప్పది అని ఆయన వెళ్ళి ఈ మాట వీళ్ళు ఎవరికైలా చెప్పారా అమెరికాలో యూనివర్సిటీగా మన ఈ మహాత్ములు ఏం చేస్తారంటే అమెరికా వెళ్ళి వాళ్ళకి అక్షతలు వేస్తూ ఉంటారు మీకు తెలీదురా తెలుసుకుంటారా అని అక్షతలు వేస్తారు తెలిస్తే వాళ్ళు వినయంగా అలాగే సారని వాళ్ళు తెలుసుకుంటారు అది చూసారా అంటే జ్ఞానమునతో అంత మహిమ ఎనివే సర్వప్రవృత్తి బీజం సుషుప్తం ఇచ్చేత ఏం స్మృతం సో లోకోత్తరం ఇతి స్మృతం అని అంటే ఏవం స్మృతం ఈ విధంగా స్మరించబడినది స్మృతం అంటే స్మృత్వా ఉపదిష్టం అని అర్థం మహాత్ములు విధంగా స్మరించి ఉపదేశించారు అయ్యా ఈ మూడవస్థలు ఇలా ఉంటాయి మీరు తెలుసుకోండి అని వారు ఉపదేశించినారు ఈ ప్రింట్ కొంచెం అసందర్భంగా ఉంటుంది అది ఒక్కసారి ఫ్యూ స్టాప్లు కామాలు ఏమి ఉండకపోయేప్పుడే కొంచెం కన్ శుద్ధల జ్ఞాయకే తేయ ేత్రీని ఇవి కొంచెం ఓపిక దీన్ని సాగి దీన్ని మనం సాయం పట్టాలి అక్కడ ఈ శాస్త్రస్ట్ కూడా అంత మాత్రంగా ఉంది సోపాయం పరమార్థతత్వం ఇప్పుడు లౌకికం శుద్ధ లౌకికం లోకోత్తరంచ జాగ్రత్త క్రమేణ అది దాంట్లో పడుతుంది వెళ్ళి ఆ మూడు ఆ మూడు జాగ్రత్త మొదలైన క్రమంలో ఈ మూడు వస్తాయి ఇచ్చ సోపాయత అవస్థాయమే ముక్ జ్ఞానపదార్థం కథయతి సోపాయమితి జ్ఞానమత్ర మనోవృత్తి వివక్ష అవస్థాయాతిరితమక్షపరికల్పిేం సంభవతీవ్యాశ్యాకే సోపాయ పరమాతత్వం యం శ్రవణాభి సాధనసహితం పరమాథతత్వం లౌకికం శుద్ధలౌకికం ఓకే సరిపడిందండి ఇప్పుడు ఏన జ్ఞాన జ్ఞాయతే ఏ జ్ఞానముతో మీరు తెలుసుకుంటారు జ్ఞానము అంటే కరణ వ్యుత్పత్తి జ్ఞాయతే అనే అంటే తెలుసుకునే సాధనం తెలుగు ఆయనే ఇక్కడ అంచేతనే ఆయన జ్ఞానం అంటే జ్ఞానమత్ర మనోవృత్తి రూపం రాశాడు మనోవృత్తి ద్వారా తెలుసుకుంటారు కదా మీరు జ్ఞానమత్ర మనోవృత్తి రూపం ఆయన ఆనందగిరి చక్కగా వ్యాఖ్యానం చేశాడు మనోవృత్తి రూపంగా తెలుసుకుంటారు అంటే మరి సుషుప్తాన్ని నిద్రావస్థలో మనోమనస్సు ఉండదు కదా మరి మనోవృత్తి రూపంగా ఇలా తెలుసుకుంటారు దాన్ని అని శంకించుకుని కింద టీకాకారుడు ఏమన్నాడంటే మనోవృత్తి రూపం సుషుప్త స్మృతి రూప మనోవృత్తి విషయత్వా విషయత్వాభిప్రాయన ఇదం అన్న సుషుప్తావస్థ గురించి మీరు చేసే వర్ణనంతా కూడా మీరు దాన్ని స్మరించి చేస్తున్నదే కదా సుషుప్తంలో ఎవడో సుషుప్తాన్ని వర్ణించడు సుషుప్తం నుంచి బయటకొచ్చేసి ఆ సుషుప్తాన్ని స్మరించి సుషుప్తాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి సుషుప్త నిరూపణం కూడా మనోవృత్తి రూపమే కానీ ఇప్పుడు కాబట్టి దాన్ని కూడా మనోవృత్తి రూపంగా మీరు లెక్క కాబట్టి ఇప్పుడు ఎన్నొచ్చాయి మూడొచ్చాయి ఏమిటి లౌకికం శుద్ధ లౌకికం లోక లోకోత్తర ఈ మూడింటిని అదే జాగ్రత్తాదిక్రమేణ జాగ్రత్త అవస్థలో లౌకికాన్ని స్వప్నావస్థలో శుద్ధ లౌకికాన్ని సుశుప్త్యవస్థలో లోకోత్తరాన్ని వీడు తెలుసుకుంటున్నాడు ఈ మూడొచ్చాయి ఈ మూడే కాదు సోపాయం పరమార్థతత్వం ఇది జిజ్ఞాసు ఈ జిజ్ఞాసుకి మూడే ఉంటాయా ఈ మూడు ఉండవు ఈ జిజ్ఞాసు యొక్క లక్షణం ఏమిటంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులందరికీ ఉన్నది కాకుండా వీడికి సోపాయం పరమార్థతత్వం అదనంగా ఉంటుంది పరమార్థతత్వం అంటే ఆత్మతత్వం ఆత్మతత్వాన్ని గురించి కూడా వీడు తెలుసుకుంటాడు శ్రవణం చేసి ఎటువంటి ఆత్మతత్వము సోపాయం అంటే శ్రవణ మనన నితిధ్యాసనములనే ఉపాయముతో కూడిన ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకుంటాడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి మీరు జాగ్రత్త అవస్థలు తెలుసుకుంటున్నారా లేదా తెలుసుకుంటున్నారు జాగ్రత్త మీకు తెలుస్తోందంటే ఆ తెలుసుకునే ఉపాయం ఏదో ఒకటి ఉండ తెలుసుకునే సాధన ఒకటి ఉండాలి కదండి దేనిచేత తెలుసుకుంటున్నారో అది అది ఉంటేనా తెలుసుకుంటారా జాగ్రత్త లేకుండా తెలుసుకుంటారా అది ఉండాలి అది దానికి జ్ఞానము అని పేరు పెడతాం ఏమ జ్ఞానేన జ్ఞాయకే ఏ జ్ఞానము చే మీరు జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్నారు అలాంటి జ్ఞానం ఒకటి ఉందా మీకు ఉందండి అలాంటి జ్ఞానం జ్ఞానం ఉండడం కాదు ఏ జ్ఞానము చే తెలుసుకుంటున్నారో అలాంటి జ్ఞానం ఉందా ఓకే ఏ జ్ఞానము స్వప్నావస్థను తెలుసుకుంటున్నారో అలాంటి జ్ఞానం ఉన్నదా ఏమండ ఇప్పుడు జాగ్రత్త అవస్థను తెలుసుకునే జ్ఞానము స్వప్నావస్థను తెలుసుకునే జ్ఞానం ఒకటే కదా ఒకటేమి రెండు వేరు వేరు కాదు కదా ఒకే జ్ఞానంతో జాగ్రత్త స్వప్నావస్థనే తెలుసుకుంటున్నారు సుషుప్త్యవస్థను కూడా అదే జ్ఞానంతో తెలుసుకుంటున్నారు శవణమన నిరుధ్యాసనములనే ఉపాయములతో కూడిన పరమార్థ తత్వాన్ని కూడా అదే జ్ఞానంతో తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ స్వరూపం ఏమిటండి అదే జ్ఞానం ఆ జ్ఞానమే మీ స్వరూపం చూడండి ఇప్పుడు ఇంకొకటి ఓకే మొత్తం అంతా ఆ జ్ఞానం ఇప్పుడు దేవుడని మీరంటే ఆ జ్ఞానంలో కూర్చుని ఉంటాడు ఆ దేవుడు మీరు దెయ్యం అన్నారనుకోండి సపోజ్ ఆ దెయ్యం దేంట్లో ఉంటుంది ఆ జ్ఞానంలో అంతర్గతమై ఉంటుంది అంత దాంట్లోనే ఉంటుంది మీరు స్వర్గం అన్నారనుకోండి స్వర్గం దేంట్లో ఉంటుంది ఆ జ్ఞానంలో ఉంటుంది ఆ జ్ఞానానికి బయట ఎత్తునా ఉంటుందండి ఆ జ్ఞానానికి బయట ఉన్నది కూడా ఆ జనంలోనే ఉంటుంది మీరు గౌనించారో లేదు ఆ జ్ఞానానికి బయట ఉందని తెలియాలా జ్ఞానం తెలియాలి జ్ఞానానికి బయట తెలియాలి ఆ బయట ఎదుగు ఉందని తెలియాలి అంటే మళ్ళీ జ్ఞానంలోనే ఉంటుంది ఆకాశానికి బయట ఏమైనా ఉంటుందండి ఉండదు అలాగే జ్ఞానానికి బయట ఏమీ ఉండదు ఆ జ్ఞానమే మీ స్వరూపము అంతకంటే ఇంక వేరే ఏం లేదు ఇప్పుడు చెప్పండి దేవుడు వీడే అవుతాడా వీడికంటే భిన్నంగా ఉంటాడా దేవుడు వీడికంటే భిన్నంగా ఉంటే ఆ దేవుడు దేవుడు కాకుండా పోతాడు ఇప్పుడు వేదాంతంలో రెండున్నాయి ఆత్మహత్య బ్రహ్మహత్య అని రెండు ఉన్నాయి ఏమంటే ఈ మామూలు లోకంలో ఉండే ఆత్మహత్య బ్రహ్మహత్యలు కావచ్చు లోకంలో ఆత్మహత్య అంటే ఊరేసుకుని చచ్చిపోయాడు అది ఆత్మహత్య అంటారు వేదాంతులు అలా అంటారు ఎందుకంటే వేదాంతుల్లో ఆత్మదేహం కానే కాదు లోకంలో బ్రాహ్మణుని సంహరిస్తే దాన్ని బ్రహ్మహత్య అంటారు వేదాంతుల దృష్టిలో అదేమీ లేదు వేదాంతుల ఆత్మహత్య ఏమిటంటే ఆత్మ బ్రహ్మ భిన్నంగా ఉన్నది అని బ్రహ్మ ఏమిటి సత్ బ్రహ్మ సత్ సదేకమే సంవేదమగ్రా బ్రహ్మ సత్ బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నది ఏమిటవుతుంది అసత్ అవుతుంది కాబట్టి ఆత్మ ఏమవుతుంది అసత్ అవుతుంది అంటే లేనిది అయిపోతుంది దాన్ని ఆత్మహత్య అంటారు బ్రహ్మ భిన్నంగా ఆత్మ ఉన్నది అని చెప్పువాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక బ్రహ్మహత్య అంటే ఏమిటో ఆత్మ కంటే భిన్నంగా బ్రహ్మ ఉన్నది అది బ్రహ్మహత్య ఎందుకంటే ఆత్మచేతనము ఆత్మకంటే భిన్నంగా ఏముంటుంది అచేతనము అది జడము అది దృశ్యము అచేతనం జడము అంటే దృశ్యము అంటే మిక్స్ అంటే ఏమైంది ఆత్మకంటే భిన్నంగా ఉన్న బ్రహ్మ మిక్స్ అంటే దాన్ని బ్రహ్మహత్య అవుతారు కాబట్టి మీరు ఆత్మన్నా బ్రహ్మన్న దేముడు అన్నా దెయ్యము అన్నా ఏమి అన్నా మిత్రుడన్నా శత్రు అన్నా స్వా అన్నా పరా మంచి చెడు ఏది మీరన్నా అదే ఆ జ్ఞానంలో అంతర్గతమై ఉంది అదే ఆ జ్ఞానం కాబట్టి ఎటువంటి జ్ఞానం అంటే జాగ్రత్తాదిక్రమేణ జాగ్రత్త అవస్థచే లౌకికమును స్వప్నావస్థచే శుద్ధలౌకికమును సుషుప్ వ్యవస్థచే లోత్తరమును ఇంతేకాకుండా సోపాయం పరమార్థతత్వం శ్రవణమరణ విధ్యాస సహితమైన ఆత్మతత్వాన్ని ఏ జ్ఞానంతో మీరు తెలుసుకుంటున్నారో ఆ జ్ఞానము జ్ఞానం జ్ఞేయం చె విజ్ఞేయం దాంట్లో జ్ఞానం అనే మాటని వ్యాఖ్యానం చేశారు ఆ జ్ఞానము ఆ జ్ఞానం మీరేనండి అజ్ఞానం ఓకే జ్ఞేయం ఏతాన్యే వీని జ్ఞానం జ్ఞేయం అది మూడటది ఏమిటి రెండే కదా అవి అదే పుస్తకం ఎలాంటి అదే జ్ఞేయం ఏతాన్యే వ్రీని ఓహో జేయం ఏతాన్యవ త్రీడే సరి ఓకే కుదిండి సరిపడింది ఆనందాశ్రమం పుస్తకం కామాల ఫుల్ స్టాప్లో అన్నీ ఉండవు రాంగ్ ప్లేసుల్లో ఉంటాయి రాముని తోకరుండి ఇట్లది ఏ అన్నట్టుగా ఉంటాయి దాంతో కన్ఫ్యూజింగ్ గీతా పుష్వాళ్ళు కొంత మంచి ఉపకారం చేశారు ఇప్పుడు మీరు తెలియ తెలుసుకోవాలండి మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి మీరు తెలుసు జీవితం ఏమంటారు మీ స్వరూపం జ్ఞానం అని చెప్పాం కదా ఆ జ్ఞానం మీ స్వరూపం అని చెప్పాం కదా ఈ జ్ఞానంతో మీరు తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి తెలియదగినవి మూడే ఉన్నాయి జ్ఞేయం తెలియదగినది ఏతాన్యవ త్రీని ఈ మూడే అక్కడ వచనం సంబంధం కాదు సంపాదించదగ్గది పది అన్నారనుకోండి అంటే పదింటి యొక్క సముదాయము అని అర్థం కాబట్టి జ్ఞేయం ఏతాన్యవ త్రీని మీరు తెలుసుకోవాల్సినవి ఈ మూడే వేరే అండి లేవు ఎలాగంటే ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ తెలుసుకున్నారనుకోండి అది మూడులోనే ఉంటుంది ఈ మూడులోనే ఉంటుంది ఎందుకని మ్యాథమెటిక్స్ జాగ్రత్త వస్తలో తెలుసుకుంటారు స్వప్నంలో ఈ మ్యాథమెటిక్స్ స్వప్నంలో వస్తాయి ఏదో కొద్దిగా గొప్ప స్వప్నంలో వస్తాయి తర్వాత ఈ మ్యాథమెటిక్స్ సుశుక్తిలో బీజరూపంగా ఉంటాయి అంతేనా మళ్ళీ మొన్నటి వీడు మ్యాథమెటిక్స్ చెప్తాడు కాబట్టి మ్యాథమెటిక్స్ తెలుసుకుంటే అవి దేంట్లో ఉంటాయి ఈ మూడింట్లో ఉంటాయి ఫిజిక్స్ తెలుసుకుంటే ఈ మూడింట్లో ఉంటాయి సోషియాలజీ తెలుసుకుంటే ఈ మూడింట్లో ఉంటాయి పొలిటికల్ సైన్స్ కూడా ఈ మూడింట్లోనే ఉంటుంది వేదం చదువుకున్నారనుకోండి ఈ మూడింట్లోనే ఉంటుంది చూడండి లేకపోతే రామాయణం చదివారనుకోండి ఈ మూడింట్లోనే ఉంటుంది రామాయణ విషవృక్షం చదివారనుకోండి అది ఈ మూడింట్లోనే ఉంటుంది ధర్మమైనా ఈ మూడింట్లోనే అధర్మమైనా ఈ మూడింట్లోనే మొత్తం మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకోండి ఈ మూడింట్లోనే ఉంటుంది దెయ్యాలు భూతాలు పిశాచాలు అవన్నీ కూడా ఈ మూడింట్లోనే ఉంటాయి ఈ మూడు తప్ప ఇంకేం లేదండి ఇప్పుడు ఈ మూడు జ్ఞేయము ఆ జ్ఞేయమును తెలుసుకుంటూ ఉండే జ్ఞానము మీరు ఏమండి మొత్తం సంసారంతా వచ్చేసి ఇంకేం మిగలలేదు జ్ఞానం జ్ఞేయంచ ఇంకొక్కటి మిగిలింది అదేమిటంటే ఈ జ్ఞానజ్ఞేయాలకు అతీతమైన పరమాత్మ విజ్ఞేయం అని తెలుసుకోవాలి సదా బుద్ధైస్తుకి అంచేతనే ఆత్మస్వరూపంగా మాత్రమే ఈశ్వరుడు తెలియబడతాడు ఆత్మ కంటే భిన్నంగా తెలియబడతారు ఎందుకంటే మీరు స్వర్గం అన్నా వైకుంఠం అన్నా మీరు జయుడన్నా విజయుడన్నా విశ్వసేనుడన్నా విఘ్నేశ్వరుడన్నా మీరు ఏమి అన్నా జేయం ఏతాన్యవ త్రీని ఈ మూడు కూడా ఈ మూడే మూడింట్లో అంతర్గతం అయిపోతుందని ఈ అవస్థని దాటి ఏది ఉండదు ఆర్ యూ గెటింగ్ ది కలోజల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ సే నాట్ సింపుల్ సిగ్నిఫికె కలోజల్ సిగ్నిఫికెన్స్ ఏవో కొంతమంది తలవుపారు సంతోషం ఏ తద్తిరేకేనా జ్ఞేయానుపపత్తే ఈ మూడు కంటే వ్యతిరేకంగా వేరే ఏదైనా ఇంకో జ్ఞేయం ఏతాన్యమ త్రీని జ్ఞేయం అంటే ఈ మూడే ఈ మూడు కంటే భిన్నంగా జ్ఞేయం అనేది ఏదైనా ఉంటుందా ఉండడం సంభవం కాదు అనుపపత్తి అంటే అసంభవం అనర్థం ఉపపత్తి అంటే సంభవం అనుపపత్తి అంటే అసంభవం ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే మీరు స్వర్గము స్వర్గాన్ని పొందడానికి కావలసినటువంటి యజ్ఞము అనే సాధనము ఈ రెండు కూడా ఈ జ్ఞేయంలోనే ఉంటాయండి కానీ మీరేమనుకుంటారు ఈ స్వర్గ సాధనం మనముందు స్వర్గం ఎక్కడో బయట ఉందనుకుంటారు స్వర్గం బయట ఎక్కడో పైల స్వర్గం కూడా ఈ జ్ఞేయంలోనే ఉంటుందండి ఈ జ్ఞేయం కంటే బయట ఉంటుంది జ్ఞేయమేతాన్నేవ త్రీణి ఏతద్తిరేకేణ జ్ఞేయ అనుపత్తే అయితే ఈ శాస్త్ర పండితులందరూ అస్థి నాస్తి అని వాదిస్తున్నారుగా అదంతా ఎక్కడుంటుంది విజ్ఞేంలోనే ఉంటుంది సర్వప్రావాదుక కల్పిత వస్తున అత్ర అంతర్భావా ఈ ప్రావాదుకులందరం కలిసి కల్పించినటువంటి వస్తువు ఒకడు అస్థి అంటాడు ఇంకొకటి నాస్తి అంటాడు మరొకడు అస్థి నాస్తి ఇంకొకటి నాస్తి నాస్తి వీళ్ళు ప్రావాదుకులు ఏమంటే వీళ్ళు దార్శనిక ప్రావాదుకులు ఇక మీరు ఇప్పుడు పురాణ ప్రావాదుకులను తీసుకోండి ఒకడు శివుడు అంటాడు ఇంకొకటి గణపతి అంటాడు మరొకడు సూర్యుడు అంటాడు ఇంకొకడు శక్తి అంటాడు మరొకడేమో అయ్యప్ప అంటాడు మరొకడు దుర్గ అంటాడు ఇంకొకడు ప్ర పశుపతి అంటాడు ఈ విధంగా వీళ్ళు చెప్పినటువంటి ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని మతాలు ఇవన్నీ కూడా ఈ జ్ఞేయంలో ఈ మూడింట్లోనే అంతర్గతమే ఈ జ్ఞేయంలో అంతర్గతంగా ఉంటాయి ఈ జ్ఞేయం కంటే భిన్నంగా ఏది లేదు ఈ అవస్థ అత్రయం కంటే భిన్నంగా ఏది లేదు అమేజింగ్ అత్రైవ అంతర్భావాలు ద్వైతులు అద్వైతులు అందరి దీంట్లోనే ఉంటారు పవన్ మహర్షి ఏమన్నారో ఒక ద్వైతే అద్వైతే వాదించుకుంటున్నారు ఆయన ఏమన్నారంటే మీరు ఒక పనిచేయండిరా మీరిద్దరూ వాదించుకోవడం మానేసి ఈ వాదించేది ఎవరు అని ప్రశ్న వేసుకో నేను నేను ఎవరు హూ ఏమై అని ప్రశ్న వేసుకో అలా కూర్చో ధ్యానంలో అవి హూ ఏమై డ్రాప్ అయిపోతుంది నువ్వు అలా శుద్ధ జ్ఞానస్వరూపుడుగా ఉంటావు ఆ జ్ఞానస్వరూపంలో అద్వైతమో ద్వైతమో అని రెండు పక్షాలు వాటి మధ్య వాదాలు లే ఉండవు ఆ జ్ఞానము నుంచి మనస్సు యొక్క చలనం ద్వారా మళ్ళీ వికాసం వచ్చినప్పుడే ఇవన్నీ వస్తాయి ఈ శ్లోకం రేపు పూర్తి చేద్దాం